మాగణాధిపత సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం ఓం భద్రం కన్యే విశ్వమేవా भद्रम पश्येम्षभ स्थिस्तुषुवाजदा स्वस्तिवास्ति नोषा विश्वदा स्वस्ति नाक्ष्योष्टने नो बृहस्पतिर्दा శాంతిశా వేతరాగభయక్రోధ మునిర్వేదారదైర్వికల్పోహ్యయం దృష్ట ప్రపంచోపశమోయ ేతరాగ భయక్రోధై ముని మనం మననశీలుగా ఉండాలి మననము మనము మననము అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది చూడండి మనం ఎప్పుడు దేన్నో ఒకదాన్ని తెలుసుకుంటూ ఉంటాం ఎప్పుడు ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను మిమ్మల్ని అందరినీ తెలుసుకుంటూ ఉన్నాను చూస్తూ ఉన్నానంటే తెలుసుకుంటూ ఉన్నాను సో దేన్ని తెలుసుకుంటూ ఉంటాము జగత్తుని తెలుసుకుంటూ ఉంటాం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం ఆ విధంగా శబ్దరూపరసస్పర్శ గంధములను ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటాం మనం ఏమంటే ఈ విధంగా బాహ్యమైన జగత్తుని నిరంతరంగా తెలుసుకుంటూ ఉండటం ఇది మన యొక్క లక్షణం మననము అంటే ఈ బాహ్యమైన జగత్తుని నిరంతరంగా తెలుసుకుని ప్రక్రియకి ఫుల్ స్టాప్ పెట్టి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయటం దాన్ని మననము అంట తనను తాను అంటే తన దేహాన్ని దేహాన్ని తెలుసుకుంటూ ఉండటం బీ కాన్షియస్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ ఆ విధంగా ఎప్పుడైతే మీరు దేహం ఎడల కాన్షియస్నెస్ని కలిగి ఉంటారో అప్పుడు అది దేహంతో ఆరంభమైనా ఇది అల్టిమేట్లీ సద్రూపంగా అది డెవలప్ అవుతుంది దేహము యొక్క చేతన అంటే దేహాన్ని అలా తెలుసుకుంటూ ఉంటే ఆ దేహము దేహభావన పోయి తాను సద్రూపుడుగా అనుభవానికి వస్తుంది కాబట్టి చూడండి అది ఎంత లాభకారిగా ఉండదో తర్వాత మనస్సు యొక్క మూవ్మెంట్ ఏదైతే చలనం ఉంటుందో దానిని సాక్షిగా తెలుసుకుంటూ ఉండడం బీ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్ సాధారణంగా మనస్సు ఉపయోగించి జగత్తును తెలుసుకుంటూ ఉంటాం దాన్ని మననము ఉంటారు దాన్ని సంసారము ఉంటారు ఇప్పుడు ఏం చేస్తాము మనస్సు ఉపయోగించి మనస్సునే తెలుసుకుంటారు దాన్ని మననము ఉంటారు అలాగే అహంకారం అనేది ఒకటి ఆ అహంకారం యొక్క మూమెంట్ ఉంటుంది ధ్యానంలో కూర్చున్నప్పుడప్పుడు కూడా బాగా తెలుస్తూ ఉంటుంది అహంకారం ఎలా మూవ్ అవుతుంది ఒకప్పుడు అది కోపాన్ని ఇంకోప్పుడు రాగాన్ని అనేక ఇమోషన్స్ని అహంకారమే ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది సో అహంకారం యొక్క మూవ్మెంట్ని కూడా అలాగా కాన్షియస్గా అబ్జర్వ్ చేయటం ఓ దిస్ ఈజ్ హౌ ఈగో ఇలా ఫంక్షన్ చేస్తుంది ఇలా ఆపరేట్ చేస్తుంది అని తెలుసుకోవటం దీన్ని మననము సో ఈ విధంగా తన ఈ ఎప్పుడైతే మీరు మనస్సుని వాచ్ చేస్తూ ఉంటారో వన్స్ అగైన్ దేహాన్ని వాచ్ చేసినప్పుడు జరిగిన పరిస్థితే అక్కడ కూడా మనస్సు విలీనమై మీరు సద్రూపంగా నిలిచి ఉంటారు ఇటువంటి మననము లభించాలి అంటే వాడు వేతరాగుడయి ఉండాలి వితరాగ భయప్రోధై సంసారము ఎడల తీవ్రమైనటువంటి విరక్తిని కలిగి ఉండాలి సంసారంలో వైరాగ్యం లేకుండా ఏదో వేదాంతం అల్లా అలా వర్కౌట్ కావద్దు ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనము ఒక ఘర్షణలో జీవిస్తూ ఉంటాం బాహ్యంలో ఘర్షణ ఉంటుంది ఎవరితో ఘర్షణ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది ఏదో నేబర్స్ తోటి ఘర్షణ లేకపోతే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళతోటి ఘర్షణ తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు అయిన తర్వాత ఈ దిస్ ఈజ్ ది క్లాసికల్ రాగద్వేష సిండ్రోమ్ క్లాసికల్ రాగద్వేష సిండ్రోమ్ వాడికి కుర్రాడికి పెళ్ళవుతుంది పెళ్ళయ్యే అమ్మాయి వస్తుంది దట్ దట్ ట్రిగర్స్ అండ్ ఎలాబరేట్ వెబ్ ఆఫ్ రాగద్వేష చాలా ఎలాబరేట్ వెబ్ ఆఫ్ రాగద్వేష ఉంటుంది అసలు మగ పెళ్లి వారు అనగానే రాగద్వేషాలు ఆరంభం అయిపోతాయి మగపెళ్లి వారంటే అర్థం మగపెళ్లి వారని ఎందుకన్నారు మీరు రాగద్వేషాలు ఉండబట్టే కదా అంట యూ ఎక్స్పెక్ట్ స్పెషల్ ట్రీట్మెంట్ అవునా కదా దట్ ఈజ్ రాగద్వేషం అక్కడి నుంచి ప్రారంభమైపోతుంది సో తాంబూలాలు పుచ్చుకున్న నుంచే ఆరంభం అయిపోతాయి అక్కడే షురు అయిపోతాయి ఇంకా అది ఇట్ గోసనం ఆనండి ఆనండ్ ఆనం ఎండ్లెస్గా సో ఈ విధంగా మనకి బాహ్య జగత్తుతోటి ఘర్షణ ఉంటుంది తర్వాత తనలో తనకి ఘర్షణ ఉంటుంది వితిన్ హిమ్సెల్ఫ్ ఒక ఘర్షణ ఉంటుంది ఇలాగా నేను అప్పుడు ఆ తప్పు పని చేశాను అని పశ్చాత్తాపం ఉన్నాను పశ్చాత్తాపం మంచిదే గిల్ట్ అది ఒక ఆంతరికమైన ఘర్షణ తర్వాత భయం ఉంటుంది తర్వాత శోకము ఈ విధంగా బాహ్యంలో ఆంతరంలో ఘర్షణ రూపమైన జీవితాన్ని వీడు గడుపుతూ వీటన్నిటికీ మూలంలో రాగమే గలదు రాగము రాగాన్ని అనుసరించి వచ్చేటువంటి ద్వేషము రాగద్వేషాల నుంచే నిర్మాణం అవుతుంది ఈ ఈ ఇమోషనల్ వరల్డ్ అంతా కూడా మనిషి దాంట్లో బంధింపబడి ఉంటాడు కానీ మీరు ఎప్పుడైతే విరక్తులుగా జీవిస్తారో వైరాగ్యం ఉంటుందో ఎప్పుడు కూడా రాగద్వేషాలు ఉన్నవాడు చెప్పే మాటలో దోషం ఉంటుంది చేసే చేష్టలో దోషం ఉంటుంది రాగద్వేషాలు ఉన్నవాడు ఏదో అంటాడు ఏదో వెటకారం మాట అంటాడు లేకపోతే పుల్లవిరుపు మాట ఏదో అంటాడు ఏదో అంటాడు సమ్ కైండ్ ఆఫ్ హర్ట్ ఫీలింగ్తో అంటాడు రండి బావగారు రండి మీరు మీరు ఎందుకు వస్తారు ఏదో ఈసారి మమ్మల్ని అనుగ్రహించడం కోసం వచ్చారు అంటాడు అని ఏదో వెటకారంగా అంటాడు అంతేగాని అయ్యా దయచేయండి మీరు వచ్చారు చాలా సంతోషం అని అండవు ఏదో వెటకారంగా అంటాడు ఈ రకంగా సో కాబట్టి మనస్సులో తలంపు చెడ్డుగా ఉంటుంది రాంగ్గా ఉంటుంది వాక్కు అలాగే ఉంటుంది యాక్షన్ అలాగే ఉంటుంది యాక్షన్స్ కూడా అలాగే ఉంటుంది సో ఒకసారి నేను చూశాను మగ పెళ్లి వారింటికి ఆడపల్లి వారు వచ్చారు ముందు పెళ్లికి వెళ్ళారు వీళ్ళు పెళ్లిలో వెళ్ళి తగినన్ని మర్యాదలు జరగలేదు పెళ్లిలో తగినన్ని మర్యాదలు జరగలేదు అన్నది వెరీ కామన్ కంప్లైంట్ అది వెరీ కామన్ ఏ ఇప్పుడు ఏం ఏడుస్తున్నారో తెలియదు కానీ ఒకప్పుడు అలా ఉండేది నేను పెళ్ళిళ్ళకి వెళ్ళం మానేశాను సో పె అంటే ఇట్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ ప్లాట్ఫామ్ ఆఫ్ రాగద్భాస్తం సో వాళ్ళు మగపిల్లి వారు వీళ్ళు వెళ్తే వాళ్ళు సరిగ్గా కాఫీ ఇవ్వలేదు ఏదో చేయలేదు వాళ్ళు చే వాళ్ళు అలాంటి వాళ్ళే ఏదో ధరించారని నేను అన్నో వాళ్ళు సరిగ్గా చేయలేదు వాళ్ళ వాళ్ళు వచ్చారు వీళ్ళ ఇంటికి బంధువులకి వస్తారు కదా ఇటు ఒకటి ఏదో ఇనీషియల్గా వస్తారు తర్వాత రాడం కానీ వచ్చినప్పుడు ఆమె ఆమె అక్కడ కూర్చుని ఉన్నారు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆవిడకి వినపడుతోంది వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే పెళ్లిలో వాళ్ళు చేసినటువంటి అవకతవకలు చర్చించుకుంటున్నారు వీళ్ళు నలుగురు కూర్చుంటారు గట్టిగా ఓపెన్గా చర్చించుకుంటున్నారు వాళ్ళకి వినపడుతుంది ఆవిడికి వినపడుతోంది నేనున్నాను అక్కడ నేను వేగం చదువుకుంటూ ఉండేవాడిని నేను అడిగాను అదేవుతుంది ఆమెకు వినపడి ఇట్లా చర్చించుకుంటున్నారా మీరు ఆమె మనస్సు కష్టం కలుగుతుంది అలా చర్చించుకుంటున్నారేమిటి కొంచెం కొంచెం అదే తోడాతో కరోనా రిటిల్ ఒక్కపిసారి సిగ్గుపెట్టడం నేర్చుకుంటారా కనీసం రాగద్వేషాలు ఉన్నా కూడా ఆవిడ ఎదుర్కొండగా అలా చర్చించుకుంటే ఆవిడ ఒక్కరి అదే పిల్లలు కూతురునిచ్చింది కాబట్టి వచ్చి అక్కడ అలా కూర్చుని అలా వింటూ ఉంటుంది అది కూతురునిచ్చింది కాబట్టి లేకపోతే అంతలాగా ఓపెన్గా నిందించొద్దు అని నేను చెప్పాను వీళ్ళు పెద్దవాడు వాళ్ళందరికంటే వయస్సులో సగం లేదు నా వయస్సు అయినా కూడా చెప్పాను సో ఈ రకంగా మీకు ఎప్పుడైతే రాగద్వేషాలతోటి మనస్సు నిండి ఉంటుందో మీరు చేసే ప్రతి పని తక్కువగా ఉంటుంది వెరాజ్ వైరాగ్యం ఉన్నవాడు వాడే మాట కానీ చేత కానీ చక్కగా క్లీన్గా ఉంటుంది ఎప్పుడైతే మాట చేత క్లీన్గా ఉంటుందో తలంపు క్లీన్గా ఉంటుందో అప్పుడు వీడు ఈ వ్యక్తి సాధకుడు వీడికి ఆ ఆత్మరూపంగా ఉండే పరమేశ్వరునితో యోగము సుకరము అవుతుంది తేనికవుతుంది కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా ఉండటము ఇట్ ఈజ్ అబ్సొల్యూట్లీ నెసెసరీ అబ్సల్యూట్లీ నెససరీ కాబట్టి మనకు ఉండేటువంటి ఇమోషన్స్ ప్రతి ఇమోషన్నని కూడా చాలా శ్రద్ధగా సావధానంగా అబ్జర్వ్ చేసి ఆ ఇమోషన్లో ఉన్నటువంటి దోషం ఎప్పుడైతే మనకి తెలుస్తూ ఉంటుందో దాన్ని ఏ రకమైన మొహమాటం లేకుండా దాన్ని త్రోసిపూర్చాలి అటు ఆ ఇమోషన్లను ఎప్పుడూ ఐడెంటిఫై అవ్వకూడదు అటువంటి వితరాగుడుగా ఉన్నవాడు మాత్రమే సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు చాలా ఇంటెన్స్ వైరాగ్యం లేనిదే ఈ సత్యాన్ని మానవుడు తెలియజాలడు సో వీత రాగభయక్రోధ అసంగంగా ఉండాలి సర్వమునందు అసంగంగా ఉండాలి అన్అటాచ్ సర్వమునందు దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే మేము ఈ వంశం వాళ్ళం ఆ వంశం వాళ్ళం మేము ఇది మా అలాగా అది అది కూడా ఆసక్తి అసంగంగా ఉండాలి సో ఎవరో మహాత్ములు ఉన్నారు వాళ్ళ వంశంలో పుట్టడం మంచిదే అస్తమానం దాన్ని ఒక పాయింట్ ఆఫ్ అభిమానం కింద ఉండకూడదు దురభిమానంగా ఉండకూడదు యోగ్యమైన అభిమానం అయితే పర్వాలేదు దురభిమానం స్థితికి చేరకూడదు సో మొన్న ఒకడు మా వంశం టీవీలో మా వంశం అలాంటిది అంటున్నాడు వంశం అందరూ వంశాలు గొప్పవే దీంట్లో అందరూ హిరణ్య గర్భుని వంశానికి చెందిన వాళ్ళు అందరూ హైరణ్య గర్భీయా మానవజాతిని అంతని మానవులు మనువు యొక్క వంశానికి చెందిన వాళ్ళు అందరూ మనువు యొక్క సంతానం అందరూ కూడా అంచేతనే మానవులు ఉన్నారు సో కనుక తర్వాత పొజిషన్స్ ఉంటాయి ఇల్లు వాటి ఉంటాయి వాటి గురించి అభిమానం ఉండకూడదు వాటిలో అనాసక్తంగా అసంగంగా ఉండాలి పొజిషన్ సేడల ఇది నాది అనే మమకారము ఆ మమకారాన్ని బట్టి ఆ నాది అనబడేది అది విలువ ఎక్కువ ఉంటే గొప్ప విలువ తక్కువది అయితే సిగ్గు మామూలు విన్నీ క్లాసికల్ స్టోరీస్ ఏంటంటే పెళ్లికి వెళ్ళేప్పుడు ఖరీదైనటువంటి వస్త్రాలని ఖరీదైన ఆభరణాలని పెట్టుకు వెళ్ళడం వాటి ఎడల అభిమానాన్ని కలిగి ఉండడం ఒకవేళ అవి విలువ లేని అనుకోండి సిగ్గుపడ్డాం అయ్యో మేము చాలా తక్కువ వాళ్ళమే ఇవన్నీ క్లాసికల్ థింగ్స్ అటువంటి అంటే మన దిగ మనకి కలిగి ఉన్నటువంటి వస్తువుల ఎడల అభిమానం ఉండనే రాదు అసలు అటువంటి అభిమానం అసలు ఉండకూడదు అలాగే ఈ సాధువులకి మాల ఎడల అభిమానం ఓ మాల ఉంటుంది ఈ మాల ఇది విద్యారంజన స్వామిని తర్వాత మళ్ళీ నేనే వేసుకుంటున్నాను అంటాం అని అని క్లెయిమ్ చేయడమే పోతలు కోయడం అంటారు తెలుగులో ఈ మాల విద్యారంజన స్వామి వేసుకునేవారు ఇప్పుడు నేను వేసుకుంటాను ఏమైనా అక్కడికి ఎస్యూమిటీ షో విద్యారంజస్వామి వేసుకున్నారో ఎవరో వేసుకుంటారు అది మళ్ళీ వేసుకుంటే ఏమైనా అక్కడికి ఆ రకమైన అభిమానం ఏ వాట్ కైండ్ ఆఫ్ అభిమాన ఇటు ఇటువంటి స్పిరిచువల్ అభిమానం కూడా అసంగంగా ఉండాలి దాని ఏడల కూడా అలాగే కొంతమంది కొన్ని పీఠాలు క్లెయిమ్ చేస్తారు ఏమని మేము అర్చించే శివలింగము ఇది పద్నాలుగు తరాల నుంచి అర్చిస్తున్నాము కాబట్టి మా దగ్గర అర్చింపబడే శివలింగమే గొప్పది మిగతా వాళ్ళు ఈ చిన్న చిన్న పీఠాలు వాళ్ళు అర్చించే శివలింగాలు ఉన్నాయని చూసారా ఇవన్నీ కూడా నాశిరకం అని క్లెయిమ్ చేస్తాడు ఆయన వాట్ కైండ్ ఆఫ్ క్లెయిమ్ ఇట్ ఎంత దురదృష్టకరమైన క్లెయిమ్ అది శివలింగం నాసిరకం ఉత్తమం శివలింగానికి భావనలో నాసి ఉంటుంది కానీ లింగంలో ఎంగమే స్టోన్ విత్ అర్టికులర్ షేప్ దాన్ని మీరు భావన ఎలా చేయగలిగారు అని భావనని బట్టి ఉంటుంది కానీ యద్భావం తద్భవతి కానీ ఇన్ ఇట్స్ సెల్ఫ్ ఇట్ ఈజ్ వాట్ కాబట్టి ఇటువంటి క్లెయిమ్స్ ఆ క్లెయిమ్స్ని పట్టుకోవడం ఇవన్నీ వింటుంటే చాలా విదూరంగా ఉంటాయి సో అటువంటి ఎటువంటి ఆసక్తి ఉండకూడదు తర్వాత వ్యక్తుల ఏడల వీళ్ళు అగ్రియబుల్ వీళ్ళు డిసగ్రియబుల్ అనేటువంటి విభాగం అనవసరం అందరూ ఎందు ఒకే ఈశ్వరుణ్ణి చూసే ప్రయత్నం చేస్తే మంచిది అలాగే ఘటనలు ఏడలా కూడా ఏవో ఘటనలు అవుతూ ఉంటాయి ఏదో ఎలక్షన్ ఈ రిజల్ట్ బాగుంది రిజల్ట్ బాగులేదు ఇటువంటి ఆసక్తి అనవసరం అన్ని రిజల్ట్స్ ఒకటే దీంట్లో ఒకటి బాగోవడం ఒకటి బాగోకపోవడం ఇంకెన్ని రకాలు ఏం లేవు ఇటు కంటిన్యూస్ గోసానండా ఇప్పుడు ప్రపంచంలో అనేక విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విడ్డూరం ఏమిటంటే పాకిస్తాన్ ఆర్మీ తాలిబాన్ మీద షెల్లింగ్ చేస్తూ ఉంది షెల్లింగ్ షెల్లింగ్ అంటే యూ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా వాట్ ఈజ్ షెల్లింగ్ షెల్లింగ్ అంటే తుపాకులతో ఒకళ్ళు ఒకళ్ళు ఫైట్ చేసుకోవడం కాదు వితిన్ కంట్రీ ఆ పాకిస్తాను ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ అవతల ఉండి భారతదేశం మీద షెల్ చేస్తూ ఉండేది పూంచ్ సెక్టర్లోనూ అక్కడ కూడా మన మీద షెల్లింగ్ చేసేవారు అలాంటిది ఇప్పుడు మనమైతే కాదు సెలింగులు చేస్తుంటే ఆ గన్నులన్నీ ఇటు నుంచి తలకాయలు అట్టు తిప్పి అలా అటువైపు వంద మైళ్ళు లోపలికి తీసుకెళ్ళి అక్కడ పాకిస్తాన్లో ఒక నగరం మీద సెల్ చేస్తున్నారు గోహెడ్ ఇట్ ఏమంటే ఇక్కడ కసబ్ అని ఎవరినో వాళ్ళు పట్టుకున్నారు వాడిని నీ వయస్సు అంతా నువ్వేం చేసావు ఎవరో ప్రశ్నలు అడుగుతావు ఏదో వాటితో కాలక్షేపం చేస్తున్నారు ఢిల్లీలో ఏవో కోర్టులో ఎవో ఈ కసబ్ తాతల్లాంటి మిలిటెంట్స్ నిన్న డెబ్బై మంది చచ్చిపోయారు నిన్న ఒక్కరోజును డెయి మిలిటెంట్స్ ఎగిరి తగ్గపోయారు వీడు కసబ్ ఎందుకు పనికిరాడు వీడు ఈజ్ ఎ బ్యా అక్కడ ఉన్నారు అసలు మిలిటెంట్లో వాళ్ళు అలాంటి వాళ్ళు డెబ్బై ఎగిరిపోయారు నిన్న సో వాట్ ఈస్ గోయింగ్ హూఇస్ కివింగ్ దప్ నాట్ అమెరికా నాట్ ఇండియా పాకిస్తాన్ ఈస్ డూయింగ్ ఏ అమెరికా పాకిస్తాన్ ప్రెసిడెంట్ని పిలిచి నువ్వు చేస్తున్న చాలా తక్కువ ఇంకా చేస్తే కానీ నీకు డబ్బులు ఇవ్వని చెప్తే నేను చేస్తాను డూడు బస్సన్నా తరకాయ ఊకొచ్చాడు what is going on in the world ha huh? kabatte meeru ee paristhitine oka naal gelakartham mooda gelakartham ee kanadi vani majjem kabatte prapanchamlo eto anti paristhithulu ostayo meeru oho cheyaleru annitiki shubham ani cheppe sthalakai vapadame ante shubham kaane whatever happens adho vittoru inkovittoru nadatho telusna prabhakarannu he is not A terrorist, Chief Minister of uh, Kar Karuna, he, he gives a statement. It is sedition. He should be jailed immediately. It is sedition. You know that? Deshadrohaan. When you go to Prabhakaran is a terrorist, he, he is responsible for the killing of Prime Minister of India. You know, Deshadrohaan is a terrorist. You know, he is a terrorist. You know, it is a terrorist. But, he is a terrorist. Bharat, he is a terrorist. He is a terrorist. గాడ్ బ్లస్ యుడ్ బ్లస్ అన్నిటికీ అలాగా కాబట్టి దేని ఎందు తీవ్రమ ఆసక్తి పెట్టుకుంటే ఏమవుతుంది మీకు నిద్ర పట్టదు ఓకే ఇవి చూ హాయిగా పడుకోవాలనుకుంటే అన్నిటినీ సాక్షిగా దర్శిస్తూ ఉండడం ఆశీర్వదిస్తూ తర్వాత ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఆబ్జెక్ట్స్ చేయడంలో సంఘం ఉండకూడదు ఇప్పుడు వాచి ఉందనుకోండి దీని మీద సంఘం ఉండకూడదు వివాచి కలిపి ఇంకోవాచి కాదు ఇదేమో మా మా బావమర ఇచ్చాడు ఏడు వాచి బావమర్తకి సంబంధం పీపుల్ ఆర్ లైక్ దాట్ నాకెవరో ఏదో గిఫ్ట్ ఇవ్వబోయారు ఇది మీరు అట్టి పెట్టుకుని మీరే నేను చెప్పాను ఇవ్వకండి నేను చెప్పాను ఎందుకంటే నేను ఐ కెనాట్ డూ దాట్ ఎందుకంటే ఆ గిఫ్ట్ నా దగ్గర ఎంతకాలం ఉంటుందో నాకే తెలీదు ఐ మే డూ ఎనీథింగ్ విత్ ఇట్ మీరు ఇవ్వకండి గిఫ్టులు ఇచ్చి ఆ గిఫ్టులకి అకౌంటింగ్ నేను చెప్పలేను మీరు గిఫ్ట్ ఇచ్చినా దక్షిణ ఇచ్చినా అది ఏమైపోతుందో నాకే తెలియదు మీకు నేను ఎక్కడ అకౌంటింగ్ గిఫ్ట్ అన్నాను ఐ డోంట్ నో మీరు అసలు ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు తీపిట్ విత్ యూ ఐఆమ్ గిఫ్టింగ్ ఇట్ యూ తీపిట్ విత్ యూ రియల్లీ లేకపోతే అకౌంటింగ్ ఇప్పుడు ఎండి గ్లాస్ ఇచ్చి నువ్వు ఈ ఎండి గ్లాస్తోటే నువ్వు నీళ్లు తాగుతూ ఉండాలంటే నేను అవి మేనా బీఏబుల్ టు రా సో వస్తువులు అడల ఆసక్తి సుతరాము ఉండరాదు పొజిషన్ ఆబ్జెక్ట్స్ ఏడదా ఓ ఉంగరమో ఓ మాలో లేకపోతే ఓ నెక్క ఓ గొలుసో ఏదో పట్టుకుని దాని మీద అలాగ వీడి ప్రాణం అంతా దాని దాని చుట్టూ ఓ సెంటిమెంట్ అల్లి లేకపోతే ఏదో మాల నవరత్నమాల అన్నా దీస్ ఈజ్ అరదర్ ఫనీథింగ్ ఇప్పుడు మీరు నవరత్నమాల పాషాణఖండేశ్వరకి రత్న బుద్ధి రాతి ముక్కలన్నీ రత్నం అని పేరు పెడతాడు కాచన మోహలీల అన్నాడు మహాకవి ఇదేదో మోహము డెల్యూషన్ ఎంత విస్తారంగా ఉందో చూడండి ఈ డెల్యూషను వీడు రాతి ముక్కలను పట్టుకునే రత్నాలని పేరు పెట్టి దాన్నేమో బంగారంలో గుచ్చి మెళ్ళ వేసుకుని తింటూ ఉంటాడు వీడు ఎంత వ్యామోహం ఆహాహా అని మహాకవులు అన్నారు మహాత్ములు అలా చెప్పాడు పాషాణఖండేశ్వరీ రత్నబుద్ధి మొత్తం శ్లోకం చెప్పను మొత్తం శ్లోకం చెప్తే మీరు ముక్కు మీద వేలేసుకుంటారు రద్దు చాలా అక్కడికి సరిపెడతా నిజంగా రియల్లీ సో కాబట్టి అలాగే పరిస్థితులు ఉంటాయి ఎవో పరిస్థితులు ఉంటాయి పరిస్థితుల ఆసక్తి ఉండకూడదు ఎవో ఉంటాయి పరిస్థితి బాగా ఎండగా ఉంటుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఓ నెల రోజులు ఇబ్బందిగా ప్రతి సంవత్సరం వచ్చి ఇబ్బంది ఈ వేళ కొత్తగా వచ్చింది ఎండ దాన్ని ఇగ్నోర్ చేయడం అలవాటు చేసుకోవాలి ఇది ఒక తపస్సు అని భావన చేయాలి మంచిది ఇదో తపస్సు చేసుకుంటున్నాం తపస్సు చేస్తున్నాం అని భావన చేయాలి అంతేగాని అబ్బాయిబాయ్ ఇది బాగులేదు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దాం అక్కడి నుంచి మరోచోటకి వెళ్దాం అని ఆ రకమైన ఆసక్తి పెట్టుకోకూడదు అలాగే అమెరికా ఈ అమెరికా బాగుంది అమెరికా బాగుంది అలాంటి ఆసక్తి అసలే పెట్టుకోకూడదు అమెరికా బాగుంటే బాగుంటుంది ఎక్కడ భగవంతుడు మనకి భిక్ష ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడికి పోతూ ఉంటాం మనం అల్టిమేట్లీ మనం తిని అన్నం ఆ గంగల మీద మన పేరు ఉంటుంది ఇప్పుడు అమెరికాలో మన భిక్ష అక్కడ సిద్ధంగా ఉందనుకోండి మనం ఇండియాలో ఉందామన్నా ఉండలేము అక్కడికి పోయి ఆ తిండి తింటే కానీ వీడి ప్రారంభానికి క్షయమవు కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఉండాలి అక్కడ అక్కడప్పుడు ఉంటామంటే కాబట్టి సర్కమ్స్టాన్సెస్ మీద సరౌండింగ్స్ మీద ఎటువంటి ఆసక్తి ఉండరాదు దీన్ని మీరు రాగము పెట్టుకోవద్దు ద్వేషము పెట్టుకోద్దు అసంగంగా అట్ ది సేమ్ టైం ఇండిఫరెన్స్ అంటే ఇండిఫరెన్స్ కాదు it is a indifference anante anochu generous and compassionate indifference be indifferent konloye sandeham le kadai a indifference kelas indifference kadu ante oka rakamaina krurathvam toti unna indifference kadu prema nindina indifference anasaktata avadam chala prema ga unta undali at the same time there is no attachment out of sight out of mind forever అలా ఉండాలి సో ఆ విధంగా తర్వాత ప్రపంచంలోనూ అస్తమానం ప్రపంచంలో అధర్మం ఎక్కువైపోయింది పాపం పెరిగిపోయింది కలియుగం ఇది ఇలాంటి మాటలు మాట్లాడకూడదు తప్పదు అటువంటి అశుభ దృష్టి ఉండకూడదు ఈ అశుభ దృష్టిని కొంతమంది మహాత్ములు కొన్ని గ్రంథాలు పనికట్టుకుని ప్రచారం చేస్తాయి అశుభ దృష్టిని ఈ దేశమంతా నాశనం అయిపోయింది ప్రపంచం అంతా ఆ ధర్మం వచ్చి ప్రపంచం అంతా ధర్మం వస్తే మీకు అసలు భోజనం దొరకదు వర్షాలు పడుతున్నాయి ఇంకా బిలియన్ పీపుల్ ప్రతిరోజు భోజనాలు చేస్తున్నారంటే అర్థం ఇంకా ధర్మం ఉందన్నమాట ప్రతిదాన్ని అపోజిషన్ పార్టీ దృష్టికోణంలో చూసి అక్కడ ఏదైనా మంటలు మండయనుకోండి వీళ్ళు కావాలనే పెట్టారేమో కొంచెం వేచి ఉండాలి ఏదైనా నీళ్ళు ఏదైనా మురికి వచ్చేమో కొన్ని వీళ్ళు కావాలనే మురికి కలుపుకుంటారను అలా ప్రతిదాన్ని ఆ కాన్స్పిరటోరియల్ మెంటాలిటీతో చూడడం ఇలాంటి అశుభ దృష్టి ఉండకూడదు శుభదృష్టి ఉండాలి సో ప్రపంచాన్ని అలా ధర్మాధర్మాల కింద విడగొట్టేసి ఏదో ఒకప్పుడు ధర్మం ఉండేది ఇప్పుడు లేదు ఇప్పుడు కూడా ఉండేది ఒకప్పుడు మీరు ఒకప్పుడు అధర్మం ఉండేది ఇప్పుడు ధర్మం ఉండదు అధర్మం అప్పుడు ధర్మాధర్మాలు కలిసి ఉంటాయి ఈ ఒక పాదము రెండు పాదాలు ఊరికే అలా చెప్తారు డోంటే సీరియస్లీ మీ హృదయంలో ఎన్ని పాదాలు ఉందో చూసుకోవాలంతే మన హృదయంలో ఎన్ని పాదాలు ఉంది దాన్ని వెరిఫై చేసుకోవాలి బయట ఎన్ని పాదాలు ఉందని లెక్క వేయడం కాదు మన హృదయంలో అధర్మం ఏమైనా ఉందా వన్ ఉందా ఫైవ్ ఉందా ట్వంటీ ఉందా బస్ ృము వేతరాగ భయద్వేష క్రోధాది సర్వ దోషైలాంటి దోషాలను అన్నిటినీ కూడా పూర్తిగా విడిచిపెట్టేయాలి అంటే ఇప్పుడు మీకు నేను ప్రిన్సిపల్ చెప్తా చూడండి బుద్ధి ఉంటుంది ఇంటెలెక్ట్ అంతఃకరణము అంటారు దాని ఎందు ఏది వ్యాపించి ఉన్నది నామరూపాలు వ్యాపించి ఉన్నాయా తత్వం వ్యాపించి ఉన్నదా ప్రొడామినెంట్గా ఏముంది బుద్ధియందు బుద్ధియందు డామినెంట్గా నామరూపాలు ఉన్నవాడు ద్వంద్వాల్లోనే పడి ఉంటాడు ఎందుకంటే అల్టిమేట్గా బుద్ధే జీవితాన్ని నిర్దేశిస్తుంది బుద్ధిలో నామరూపములే నిండి ఉంటే వాడు ద్వంద్వాల్లో మునిగిపోయి ఉంటాడు ద్వంద్వాల్లో ఇప్పుడు మీకు దేవుడు ఈ రూపంలో ఉంటాడని మీరంటే ది మూమెంట్ యు సేట్ అండ్ టేక్ ఇట్ లెటరల్లీ ఏమండ మీకు ఆపోజిట్స్ వచ్చేస్తాయి ఒకసారి నారాయణ యజ్ఞం అని చేశారు గుడివాడలో నేను వెళ్ళాను ఏదో గుడివాడ ఏదో ఓ సంబంధం ఒకటి ఉంది బాధరాయన సంబంధం ఒకటి ఉంది గుడివాడతో ఆ సమస్య బట్టి వెళ్లాల్సి వచ్చింది వెళ్ళారు నారాయణ యజ్ఞం చేస్తున్నారు నారాయణ యజ్ఞం అంటే కొంచెం పౌరాణిక యజ్ఞం శ్రౌత యజ్ఞాలు ఎవరు చేయరు ఈ రోజుల్లో చేసినా మీకు చేస్తున్న సంగతి కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలియదు ఎక్కడో అగ్నిశోమదో చేస్తున్నారని ఆ మధ్యన మనం అక్కడికి వెళ్ళాం మల్కాజిగిరి వెళ్ళినప్పుడు ఆనందబాగ్ వెళ్ళినప్పుడు ఏవో పత్రికలు పంచిపెట్టారు చూడండి అది శ్రౌత యజ్ఞానికి సంబంధించిన పత్రిక అయితే వాళ్ళు కూడా ఏం చేశారు ఇది మరీ శ్రౌత యజ్ఞం అయితే దీనికి ప్రజాకర్షణ ఉండదని ఆ శ్రౌత యజ్ఞంలో కొంత పురాణ యజ్ఞం కూడా మిక్సీ చేసి పెట్టారు అది చూసారా అంటే అగ్నిష్టోమము చండీ యాగము అగ్నిష్టోమం అంటే శ్రోత యజ్ఞం చండీయాగము అంటే పౌరాణిక యజ్ఞం రెండు కలిపి పెట్టారు ఎందుకంటే ఈ చండీ యాగాన్ని కలపడం ఎందుకు దాన్ని అగ్నిష్టోమంగా అట్టి పెట్టవచ్చు అంటే అగ్నిష్టోమం అంటే ఎవరికి ఏమీ తెలియదు చండీ యాగము అంటే సమ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ సర్టన్ రిలీజియస్ ప్రాక్టీసెస్ దేగట్ అట్రాక్టెడ్ సమ్ పబ్లిక్ వెల్కమ్ అగ్నిష్టోమం ఇవాళ అగ్నిశోమీ ఆహస్సు మొన్నాడు సుత్యాహస్సు అంటే ఏ ఏమిటి మాటలు ఎవరికి తెలుసు ఎవరికో ఎవరికి తెలియవాళ్ళకీనూ ఎవరో విన్నవాళ్ళు పది వెయ్యి మంది వింటే దాంట్లో ఒకడికి తెలిస్తే గొప్ప ఈ పదాలే తెలియవు అలా కాకుండా ఈరోజేమో దుర్గా పూజ మొన్నాడేమో సుదర్శన యాగం ఉంటే అబ్బా తీయనీటికి చేపల్లాగా ప్రజలు దానికి స్పందిస్తారు బికాస్ ది కెన్ రిలేట్ టు ఇట్ సో ఇటువంటి యజ్ఞాలు అవి చేస్తూ ఆ చేసే సమయంలో ఈ వెంకటేశ్వర నారాయణ యజ్ఞానికి వెళ్ళారు నారాయణ యజ్ఞము అంటే అది పౌరాణికమైపోయింది అది శ్రౌతం కాదు ఈ పౌరాణిక యజ్ఞానికి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి పెట్టి దాన్ని అక్కడ పెడతారు ఒక ఆల్టర్ ఒకటి క్రియేట్ చేస్తారు వైదిక యజ్ఞాల్లో అగ్నిహోత్రమే అగ్ని కుండమే ఆల్టర్ ఇంక వేరే ఆల్టర్స్ ఏమి అలా వెళ్ళి దానికే అండం పెట్టుకురావడం కానీ ఈ పౌరాణిక యజ్ఞంలో ఆలతో ఒకటి అక్కడ దుర్గా యజ్ఞం చండీ యాదం అంటే అక్కడ దేవి బొమ్మ ఒకటి పెడతారు ఈ నారాయణ యజ్ఞం అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి పెట్టారు పెద్ద ఫోటో ఒకటి పెట్టారు ఫోటో కాదు విగ్రహం పెట్టారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి బాగులేడు అని కామెంట్ చేసుకుని వెళ్ళారు ఎందుకంటే ప్లాస్టిక్తో చేశారు ఆ వెంకటేశ్వర స్వామిని అట్లా అలా దాన్నే తిప్పుతున్నారు ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కడ యజ్ఞం ఉందంటే ఈ బొమ్మనే పట్టుకెళ్తూ ఉంటారు ఆ ప్లాస్టిక్ వంకర టెంకర్లు అయిపోయి దాని రూపురేఖలు కొంచెం మారే గీతలన్నీ పడిపోయి ఏమీ అలంకారంగా ఏమీ అందంగా లేదు చూసారా నామరూపాలు అనేప్పటికీ ఏమవుతుందో గమనించారా ఇదే అద్వైయ పరబ్రహ్మ అన్నారని కొన్ని ఇంట్లో బాగోవడం లేదు లేదు మీ హృదయంలో శ్రీరాముడు అని అన్నారనుకోండి దీంట్లో బాగోవడానికే ఉంది బాగలేకపోవడానికే ఉంది అలా కాదు అని ఒక విగ్రహం ఒకటి సంచిలో పెట్టుకుని తిరుగుతున్నారనుకోండి ఎవడో అంటాడు ఈ విగ్రహం బాగులేదండో మొన్న నేను కాశీ నుంచి తెచ్చాను అది బాగుందంగా అంటే వీడు అప్పుడే తను పూజించే విగ్రహంలోనే వీడు పడ్డాడు చూడండి ద్వంద్వాల్లో పడ్డాడు కాబట్టి బుద్ధి నామరూప వ్యాప్తి ఎప్పుడైతే వచ్చిందో బుద్ధికి మీకు ద్వంద్వాల్లో చిక్కుకుంటాను వైష్ణవుడు ఉన్నాడు అనుకోండి విష్ణువు చతుర్భుజుడు గద అసిధారి భూదేవి నీలాదేవి సమేతుడు అని అనగానే వాడు శివుడని అండవు ఎందుకంటే శివుడని వాడు అండవు ఒకవేళ వింటే వాడు మనసు చివుక్కుంటుంది ఎందుకంటే శివుడు పేరుకు శివుడు తప్పిస్తే యథార్థంగా ఆయన అశివుడు అశివ శివ వచ్చి ఆయన అశివుడు ఆయన ఇక్కడ ఉంటాడు శ్మశానంలో ఉంటాడు చితాభస్మ రాసుకుంటాడు దిక్కుమాల పావులు చేతులకి అలంకారం పాముల అలంకారమైనటు అండి ఆ పావులు అలంకారంగా పెట్టుకుంటాడు రక్తము ఓడుతున్న గజ చర్మ కట్టుకుంటాడు దగ్గరికి వెళ్తే రక్తం ఓడి ఇంకా అది పూర్తిగా డ్రై కూడా కాలేదు ఆ ఇంకా ఓపిసరం రక్తం ఇంకా పచ్చిగా ఉంది చర్మ అది కట్టుకున్నాడు ఇంకా దొరకనట్టు అశివుడు శివుడని చెప్పబడతాడు కాబట్టి వీళ్ళు ఆ అంచేతనే వెళ్ళి స్నానం చేసి వస్తారు శివుడు అనగానే వెళ్ళి స్నానం చేసి వస్తారు స్నానం ఎన్నిసార్లు చేస్తారు కనీసం ఆచమన చేసి వస్తారు అది రైల్లోనూ అది వెళుతుంటే ఆచమనం చేయబట్టే విష్ణురు విష్ణురు విష్ణు అనుకుంటారు ఎందుకంటే శుచి శుచి అయిపోతారు ఎందుకంటే అమంగళము చూసారా నామరూప వ్యాప్తి ఎక్కడుందో అక్కడ ద్వంద్వాలు ఆసక్తి ద్వంద్వాలలో వచ్చేస్తే రాగద్వేషాలు వచ్చేస్తాయి అలా కాకుండా తత్వ వ్యాప్తి నామరూప వ్యాప్తి తీసేసేయాలి దాని స్థానంలో తత్వవ్యాప్తి సో ఒక ఆయన అన్నాడు ఇంకో హతంతో అతను పశ్చాత్తాపడ్డాడు నేను తప్పు పని చేశాను మీ ఎడల అపరాధం చేశాను నన్ను మీరు క్షమించండి అని పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపడితే ఈయన ప్రేమగా మాట్లాడాడు ఏదో మాట వరుసకి మీకు దేవుడి మీద నమ్మకం ఉందా అని అడిగాడు ఉంది నువ్వే దేవుడు అన్నాడు అంటే వాడనాడు నేను దేవుడిని నేను తప్పు చేశానని చెప్పేసి మీ దగ్గర క్షమాపణ చెప్తుంటే నేను దేవుణ్ణ తప్పు చేశానని గుర్తించి క్షమాపణ చెప్పాల్సిన ప్రెషర్ నీ మీదేం లేదు నేను రోడ్డు మీద పోయి వాడిని అయినా కూడా నీవు ఆ తప్పును గుర్తించి అపరాధాన్ని చేశానని తెలుసుకుని పెద్ద మనస్సుతో వచ్చి క్షమాపణ చెప్పి నాకు ఏదో సేవ చేయడానికి ప్రయత్నం చేసావు కనుక ఆ లక్షణం నీలో ఉందే అది దైవీగులకు గుణం అది దైవీ గుణం కాబట్టి నీ హృదయంలో ఇప్పుడు దైవీ గుణం ఉన్నది కనుక నువ్వే దేవుడు అంటే వాడన్నాడు మరి మీ నేను దేవుణ్ణి అన్న నేను దేవుణ్ణి నేను మొన్న మీకు మనం చేశాను సద్గుణ ప్రాప్తిరేమో ఈశ్వర ప్రాప్తి చూడండి దీంట్లో మీకు తత్వవ్యాప్తి బుద్ధి ఎందు తత్వాన్ని నింపి పెట్టడం అలా చేయ అలా చేసినట్లయితే మీరు ద్వంద్వాల నుంచి బయటపడిపోతారు నామరూప వ్యాప్తి ఊరికే ఎక్కువగా ఛాదస్థంగా నామరూప వ్యాప్తి పెట్టుకోవడం కంటే తత్వ వ్యాప్తి పెట్టుకుంటే మంచిది ఇప్పుడు దేవి అన్నారనుకోండి దేవి అనగానే ఆవిడ కంచి పట్టు చీర కట్టుకుంటుంది ఎర్రటి చీర కట్టుకుంటుంది ముత్యాలహారం వేసుకుంటుంది లేకపోతే మరో ఇలా మొదలుపెట్టారనుకోండి మీరు చేతిలో ఇది పట్టుకుంటుంది చేతిలో అది పట్టుకుంటుంది అని ఇలా మొదలుపెట్టారనుకోండి మొదలు పెడితే ఆవిడ దేని మీద కూర్చుంటుంది సింహం మీద కూర్చుంటుందా వ్యాఘ్రం మీద కూర్చుంటుందా సింహం మీద కూర్చుంటే మంగళం వ్యాఘ్రం మీద కూర్చుంటే అమంగళం అంటాడు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో అలా కాకుండా దేవి అంటే యాదేవి సర్వభూతూ శక్తి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతూ నిద్రారూపేణ సంస్థిత యాదేవి సర్వభూతూ క్షుధారూపేణ సంస్థిత అబో చాలా బాగుంటుంది అంతా తత్వమే తత్వం తప్ప ఇంక దీంట్లో ఉంది ఆకలి అంటే జీర్ణశక్తి రూపంగా ఆ దేవి ఉన్నది నిద్రాశక్తి రూపంగా ఆ దేవి ఉన్నది ఈ శరీరంలో ఇంద్రియ శక్తి రూపంగా అదేమీ ఉన్నది చాలా బాగుంది ఈ ప్రసంగం అంతా దివ్యంగా ఉంది కాబట్టి నామరూపాలని అలా అనుగ్రహిస్తూ వాటిని ఆశీర్వదిస్తూ వాటిని ద్వేషించమన్న అభిప్రాయం కాదు ఆశీర్వదిస్తూ నామరూపాలకు అతీతంగా తత్వాన్ని బుద్ధి ఎందు నింపి తీవ్రమైన నాప నామరూప వ్యాప్తి అనవసరం ఇప్పుడు జగత్తంతా ఉందనుకోండి జగత్తు విషయంలో ఎలా ఉండాలంటే ధర్మం ఉంది అధర్మం ఉంది కలి ఇది అది అని ఊ ఉకే పిచ్చిల్లో పిచ్చి అని అలాగంటి డిస్క్రిప్షన్స్ టూ మచ్చి అనవసరం ఏదో ఉంటాయి ఏదో పురాణాల్లో ఉన్నాయంటే పురాణాలు ఏదో కొంతవరకు తీసుకోవాలి ఉంది ఇంకా అదే పనిగా వాటి వెనకాల పరుగులు ఈ జగత్తంతా కూడా బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ తత్వం అంటే అలా ఉంటుంది జగత్తు ఇది మంగళము అమంగళము భారతదేశము మంగళము మిగతాదంతా మంగళము భారతీయులు మంగళులు మిగతా వాళ్ళందరూ అమలు ఇలా మొదలుపెడితే మళ్ళీ భారతీయుల్లో మళ్ళీ విభాగం చేయాల్సి ఉంటుంది నార్త్ ఇండియాలో ధర్మం పోయింది సౌత్ ఇండియాలోనూ మిగిలిందన్నాడు ఒక ఆయన సౌత్ ఇండియాలో కూడా తమిళనాడులో లేదు ఆంధ్రాలోనే ఉందంటాడు ఆంధ్రాలో కూడా కోనసీమలోనే ఉందంటాడు కోనసీమలో కూడా ముక్కాంలోనే ఉందంటాడు ఎక్కడికో పోతుంది యత్నించేటో పోతుంది కాబట్టి ఈ నామరూప వ్యాప్తి కాకుండా సర్వం కల్విదం బ్రహ్మ ఎంటైర్ యూనివర్స్ ఇస్ బ్రహ్మ ఆర్ ఎంటైర్ యూనివర్స్ మాయా మిథ్యా మాయాశక్తి యొక్క అపిరెన్స్ తప్పిం లేదు అంతా మిథ్యే ఆర్ ఎంటైర్ యూనివర్స్ నేచర్ ప్రకృతి ఓకే ప్రకృతి ప్రకృతి అంటే మాయే అయింది ఆర్ పంచీకరణం ఎంటైర్ యూనివర్స్ ఈస్ పంచభూతాలు తప్పిం గేమ్ లేదండి పంచభూతాలేది అంటే పంచభూతాలు అనేప్పటికీ మీరు నామరూపాలు దాటేసారు అప్పుడే ఆర్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ లైఫ్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ లైఫ్ ప్రాణశక్తి ప్రాణ హిరణ్య గర్భ అండ్ ఎంటైర్ యూనివర్ మొత్తం హ్యూమన్ బీయింగ్స్ చాలు హ్యూమన్ బీయింగ్స్ అంటే సరిపడుతుంది దాంట్లో ఒక వన్నెస్ అండి ఎంటైర్ హ్యూమానిటీ తర్వాత ఆ బీయింగ్ ఆ సద్రూపుడు వీడు అనే విషయం చెప్పకనే చెప్పినట్టయింది హ్యూమన్ బీయింగ్స్ అంటే సరిపడుతుంది ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వన్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వేదాంత సర్వం కల్విదం బ్రహ్మ తర్వాత వస్తుంది అది అల్టిమేట్ బట్ స్టార్టింగ్ పాయింట్ ఏమిటి ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వన్ ఇది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వేదాంత సో ఇదికే వేదాంత గ్రంథాలు ఈ మూల నుంచి అమూల దాకా తలకిందులుగా వల్లిస్తే ఏమైనట్టు పది ఏళ్ళ శాంతి చేసామండి లేకపోతే ఇదంతా ఇన్నోపనిషత్తులు వల్లించావు అన్నోపనిషత్తులు వల్లించామని నేను ఒక ప్రశ్న అడుగుతా ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వన్ నువ్వు దానికి ఆ విషం నీకుందా లేదో చెప్పు నువ్వు అది లేదంటే నువ్వు ఇంకా నీ జీవితంలో వేదాంతం ఇంకా ఆరంభమే కాలేదు బస్ ఓవర్ తీసిపారాయండి ఊరికే తలకొందులుగా పుస్తకాలు వల్లిస్తే ఏమైనా అజీర్తి చేస్తుంది జీర్ణం కాని ఆహారం ఎక్కువగా తింటే ఏమవుతుంది అజీర్తి ఓ మహాత్ముడు ఓ మాట చెప్పాడు అది విని నేను అమ్మ ఇంత పరోక్షంగా చెప్పాడేమిటి అనుకున్నా చెప్పంటారా ఆయన ఏమన్నాడంటే నీకు ఎదరవాడిని మర్డర్ చేసేయాలని కనుక కోరుకుంటే నువ్వు రెండు పనులు చేయవు ఎనీ వన్ ఆఫ్ ద మీజ నా వన్ రెండు చేసే అక్కర్లేదు ఒకటి చేస్తే చాలా ఎదురు తీసేసన్ భోజనానికి భోజనానికి ఇంకా జీర్ణం కాకముందు వాటికి టిఫిన్ పెట్టలేదు ఆర్ వాణ్ణి ఇంద్రియ భోగాల వైపు లాక్కెళ్ళాడు అంటే ఈ రెండింట్లోనూ ఏ ఒక్కటి చేసినా వాణ్ణి లిటరల్గా మర్దర్ చేసింది అందులో సమానం అని చెప్పారు ఎందుకంటే భోజనానికి భోజనానికి మధ్యలో స్నాక్స్ తిన్నట్లయితే అదేమవుతుందంటే మనకు అజీర్ణం అవుతున్న స్థితిలో సగం ఇప్పుడు సగం ఉడికిపోయిన బియ్యం వంట చేస్తే సగం ఉడికిపోయిన దాంట్లో ఫ్రెష్ బియ్యం పోస్తే ఏమవుతుందో అదవుతుంది సో స్టడీస్ వచ్చి లేదా ఇప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడు నలుగురికి వంట వండుతున్నారు బియ్యం అత్తీసర పెట్టారు ఈ లోపల ఇంకో ఇంకో ఇద్దరు వచ్చారు కదా ఇంకో ఇద్దరికి కూడా అత్తసర పెట్టండి అంటే అదే గిన్నెలో ఇంకో రెండు గిన్నెలు నీళ్ళు పోసి ఇంకో రెండు సాల్డ్ బియ్యం పోస్తే అది ఏం అలా అవుతుంది స్టొమక్ కూడా గిన్నె పాత్ర ఉంటుందండి ఇక్కడ జీర్ణం అవుతూ ఉంటుంది తిన్న ఆహారం అంతా కూడా అగ్గిని ఉంటుంది ఇక్కడ జఠరాగ్ని కాబట్టి మధ్యాహ్నం తిన్నది పూర్తిగా అరిగిపోయి రాత్రికి వీడికి స్టొమక్ ఎంత అయిపోయేదాకా వీడింక మధ్యలో ఏం తినకూడదు సో అని అలా అలా చెప్పాడే చూడండి ఆహార నియమానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో తర్వాత ఇంద్రియ భోగముల ఎందు అనాసక్తి వైరాగ్యానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో చూడండి కాబట్టి అటువంటి వైరాగ్యాన్ని కలిగి ఉండాలి కాబట్టి ఇప్పుడు మీరు బ్రహ్మ జగత్తంతా బ్రహ్మ అన్నారనుకోండి దాంట్లో గుణదోషాలు ఉంటాయా ఉండవు జగత్ అంతా మాయా అన్నారు అనుకోండి గుణదోషాలు ఉండవు ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అన్నారు అనుకోండి గుణదోషాలు ఉండవు ఇంకా గుణదోషాలు ఎక్కడి నుంచి వస్తాయి ఆల్ ఈజ్ లైఫ్ అంటే గుణదోషాలు ఉండవు అంటే ఏమిటి అపోజిట్స్ ఉండవు ఆల్ ఈజ్ పంచభూత అంటే అపోజిట్స్ ఉండవు కాబట్టి ఆ విధమైనటువంటి తత్వవ్యాప్తి గుణదో మీకు ఎప్పుడైతే గుణదోషాలు ఎప్పుడైతే వచ్చేసాయో అదే రా గుణదోషములను బట్టి రాగద్వేషాలు వస్తాయి రాగద్వేషాలతోటి మనస్సు నిండిపోతుంది మీరు ఆ ద్వంద్వాలలో చిక్కుకుంటే రాగద్వేషాలే ఉంటాయి బయట రా గుణదోషాలు కనబడితే గుణానికి రాగము దోషానికి ద్వేషము అలాగ ఫీ డివైడ్ అయిపోయి ఉంటారు మనిషికి ఫ్రాగ్మెంట్ అయిపోయి ఉంటారు ఎప్పుడు ఇంటిగ్రేట్ అయ్యే అవకాశమే లేకుండా అయిపోతుంది కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా జగత్తునంత బ్రహ్మ ఈశ్వరుని యొక్క స్వరూపంగా చూసి దర్శించడం దీంట్లో ఓ వాక్యం ఉంది అసలు ఇది గుణము ఇది దోషము అని మీరు అన్నారే అది అప్సల్యూట్ ఏం కాదు అది అప్సల్యూట్ కాదు నేను ఓ వేద పండితున్న ఒక ఆయన చూశాను ఆయన ఎవడైనా కనుక సిగరెట్ కనుక కాల్ తెలిస్తే గుమ్మ ఎక్కడి నుంచి ఇవ్వడదా సిగరెట్ కాల్ తెలిస్తే వాడు గుమ్మ ఎక్కడానికి వీరిగదు అంత నిష్టగా ఉండేవారే ఆ తర్వాత ఆయనకు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి కదా పెళ్లి చేసేప్పుడు మళ్ళీ వేదం చదువుకున్న వాడికే ఇస్తానంటే అది కొంచెం మనస్సుకి కష్టం అనిపిస్తుంది ఒకప్పుడు ఇచ్చేవారు కదా వేద పండితులు కూడా తమ కుమార్తెల్ని వేదం చదువుకోకుండా ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవారు తమ అబ్బాయిలని ఇంగ్లీష్ కాలేజీలో ఇంజనీరింగ్లో అవి చదివించేవారు తప్పించి వేదం అవి చదివించేవారు కాదు ఒకసారి ఏమైందంటే నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఉండగా మా నాయనగారు వచ్చారు ఆయనతో పాటుగా తట్టా వరదాచార్యులు గారిని గుంటూరు బందర్లో ఉండేవారు మంచి పండితులైనా సంస్కృత పండితులు మంచి నిష్ట కలిగిన వైష్ణవులైన ఆయన వీళ్ళిద్దరూ కొలీగ్స్ కలిసి వచ్చారు కలిసి వచ్చినప్పుడు ఆయన నా ఎదురుకుండానే మా నాన్నగారిని అడిగాడు అడిగాడు ఏమిటయా ఇంగ్లీష్లో పెట్టేటు వీడిని వీడిని చక్కగా శాస్త్రమో వేదో ఏదో చెప్పుకోకపోయేవా చెప్పించకపోయేవా ఎరుగున్నాను నేను ఎంఎస్సీ ఉద్ధరిస్తున్నా అడిగితే మా నాన్నగారి పాపం సిగ్గుపడిపోయి ముఖం చెల్లె చేసుకుని నేను ఏదో చేశానండి కానీ ఏదో అయింది ఏదో అయిందండి ప్రిన్సిపల్ ఆయన మంచి పండితులు ఆయన ఆయన అటువంటి నిష్ట గలవాడు హీ వాజ్ లైక్ దాట్ వరదాచారులు తా వరదాచార్యులు గారు లేకపోతే ఎస్ఏ ఎస్ఏ కాబట్టి సో అలాగంటే నిష్ఠ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉండేవారు కానీ అందరూ అలా ఉండేవారు కాదు వాళ్ళు ఆడ ఆడపిల్లలకే వాళ్ళు ఈయన ఇంతకీ చెప్పొచ్చింది ఏంటంటే ఈయన అమ్మాయి ఈయన అల్లుడు ఒకడు స్మోక్ చేస్తుంది ఆయన పండక్కి వస్తాడు సంక్రాంతి పండక్కి పిలిచినప్పుడు ఆయన రిక్వెస్ట్ చేశారు మీ మామగారు ఎదురుకుండగా స్మోక్ చేయకు అని రిక్వెస్ట్ చేస్తారు అంతే రిక్వెస్ట్ ఆయన స్మోక్ చేస్తాడు మావగారు ఎదురుకుండగా స్మోక్ చేయకు ఆయన ఏదో అగ్నిహోత్రము సంధ్యావంతరం నమకేమో కాదు దేవతాచన ఏదో ఎవరిస్తాడు పొద్దున్నే ఆయన నువ్వు స్మోక్ చేసుకోగానే ఎదురుకుండగా చేయకు ఎందుకంటే ఆయన స్మోక్ చేయద్ద అల్లుండి స్మోక్ చేయొద్దంటే రాడం మానేస్తాడు సో అంటే దీన్ని ఏమైంది గుణదోషములు వస్తువులను ఉండవు స్మోక్ చేయడం గుణమా దోషమా అంటే అది వస్తువులు సో అంచేతనే కాళిదాస మహాకావ్ ఏమన్నా అంటే వసంతి హి ప్రేమ్ గుణా నవస్తువుని అన్నాడు గుణములు ప్రేమ ఎందు ఉంటాయి కానీ వస్తువులను ఉండవున్నాడు అంటే దేన్ని మీరు ప్రేమిస్తారో అది గుణము అది అన్ని గుణాలే కనపడతాయి దేన్ని మీరు ప్రేమించారో దానికి అన్ని దోషాలే కనపడతాయి కాబట్టి వస్తువులు ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి ఇది బాగుందా బాగులేదా అనే గుణము దోషము దాని ఎందు ఉండదు మీకు మీ కంటికి నచ్చితే అది గుణం మీ కంటికి నచ్చకపోతే అది దోషం అది ప్రాజెక్షన్ గుణదోషములు ఇసే ప్రాజెక్షన్ ఆల్ ఆపోజిట్స్ ఆర్ యువర్ ప్రాజెక్షన్ అవి వస్తువులో ఆపోజిట్స్లో అవి అవి బై అబ్సల్యూట్ కావాలండి రిలేటివ్ టు యువర్ ఓన్ థింకింగ్ మీకు కథ చెప్తాయి కథ ఇంతకుముందు చెప్పానో లేదో తెలీదు సమర్థ రామదాసు రామాయణం రాసుకున్నాడు రాస్తూ ఉంటే హనుమంతుడు ఎత్ర ఎత్త రఘునాథ కీర్తనం ఎక్కడెక్కడ రఘునాథని కీర్తనం ఉంటుందో హనుమంతుడు అక్కడ ఉంటాడనే వాడు మనకి ఒక ప్రసిద్ధి ఉంది సో హనుమంతుడు ఉండే బట్ట ఈయన రామాయణం రాస్తూ ఉంటాడు అంటే అంత మహాభక్తుడైన జ్ఞాని రాస్తూ ఆయన ఏం చేశాడంటే సీతాదేవి అశోకవనంలో ఆ శిషపా వృక్షం కింద కూర్చుని ఉంది ఆ పక్కన ఒక చిన్న సరస్సు ఉంది ఆ సరస్సులో శ్వేత పద్మములు గలవు అని రాస్తున్నాడు సమర్థరామదాసు హనుమంతుడు ఏ రాంగ్ అని చేపట్టుకున్నట్ట ఆయన ఉంటాడు కదా మరి పక్కన రెడీగా ఉంటాడు ఆయన కనపడకుండా ఉంటాడు కానీ ఏదైనా తప్పు చేస్తే ముక్కు పట్టుకుంటాడు ఏ రాంగ్ అన్నాడు అంటే సంవత్సరా ఏమిటి రాంగ్ శిషిపా వృక్షం రాంగ్ సరస్సు రాగా అవేం రాంగ్ కాదు కానీ ఆ పద్మాలు శ్వేతం కాదు అవి ఎర్రటి పద్మాలు ఎర్రదామరులు అక్కడ రక్త పద్మాలు కహ్లారములు తప్ప శ్వేత పద్మాలు కావు అని చెప్పాడు అంటే సమర్థరామదాస్ అన్నాడు నాకు నువ్వు గంగారు పుడకాయ హనుమా నేను మళ్ళీ కొంతసేపు రామనామాన్ని ధ్యానం చేసి నా అంతఃకరణ నా ఇన్నర్ కన్షయన్స్ ఎలా చెప్తుందో నేను ఇంకోసారి చూసుకుంటూ వెరిఫై చేసుకుంటాను అంటే హనుమంతుడు అన్నావు నువ్వు వెరిఫై చేసుకో ఎక్కడ టైం తీసుకుంటావో తీసుకుని వెరిఫై చేసుకో ఎందుకంటే నేను ఐ విట్నెస్ని నేను వెళ్ళి అక్కడ కూర్చొని చూసి వచ్చిన వాడిని నేను వెరిఫై నువ్వు వెరిఫై చేసుకో అంటే ఈయన మళ్ళీ రామనామాన్ని జపం చేసి వెరిఫై చేసుకుని వచ్చి హనుమా నాకు ఎందుకునో మార్చబుద్ధి కావట్లేదా అని ఏమయా నువ్వు నేను ఐవిట్నెస్ నయి ఉండి నేను చెప్తే కూడా నేను మార్చ నాకు మార్చడానికి నా మనసు ఒప్పట్లేదు అన్నాడు నా అంత కాన్ఫిడెన్స్ ఒప్పట్లేదు నాకు ఎందుకునో శ్వేత పద్మాలే అయ్యి ఉంటాయని అనిపిస్తాను అంటే అప్పుడు అయితే రాముడు రాముదేవిటీ రాముడికి ఏం తెలుస్తుంది ఆయన ఎప్పుడు చూడను కూడా చూడలేదు ఆయన అక్కడికి వెళ్ళి ఆయన చేసుకుంటాడా ఏమన్నా చూడలేదు ఆయన ఆయన లంకలోకి ప్రవేశించలేదు సీతాదేవిని అడగడం అంటే ఇప్పుడు ఇద్దరు వెళ్ళి సీతాదేవిని అడిగారు అడితే రామదాసే కరెక్ట్ అని చెప్పింది ఆయన సమర్థ రామదాసే అంటే హనుమంతుడు అయ్యా నాకు మరి అలాగే ఎందుకు వచ్చిందంటే హనుమాను అప్పుడు చాలా కోపంగా ఉన్నాము అంచేత నీ నేత్రములు కోపంతో ఎర్రబడ్డాయి అంచేత నీకు ఆ పద్మాలు కూడా ఎర్రగా కనపడ్డాయి తప్ప అవి తెల్లవే అని చెప్పింది అప్పుడు హనుమంతుడు అనుకున్నాడు రాము రాము అంటే ఆ రాగద్వేషాలు హనుమంతుని విచారాన్ని కూడా కలుషితం చేసేసాయి